ఇప్పుడు దేహము నేను కాదు అని మీరు అన్నట్లయితే దేహంలో ప్రకటన అయ్యే నేను గాని చైతన్యము ఆత్మ నేను గాని దేహము ఇస్ దిస్ దిట్ ఫార్ ఐట్ ది బాడీ అని మీరంటే చూడండి నేను చెప్తాను ఇంప్లికేషన్స్ మీరు థింక్ అబౌట్ ఇట్ మీరు ఒక పేరు నేను పట్టుకుని వెళ్ళలాడుతూ ఆ పేరు సంబంధం ఉంటది ఇంకా ఎందుకంటే పేరు దేహానికి ఉంటారు దేహానికి ఉంటుంది పేరు ఆత్మకి పేరు ఉండదు ఇప్పుడు క్యాన్ టెస్టా లేదా బిఎండబ్ల్యూ అది పెట్రోల్ పేరా కారు పేరాది పెట్రోల్ పేరుండ పెట్రోల్కి ఏవో సుప్రీం అని ఏదని సందర్భం వేరు దృష్టాంతం తీసుకోండి మీరంతే ఏదో పేరు పెట్టి అలవాటు మీద పెట్టిందే కానీ పది రూపాయలు ఎక్కువ తీసుకోవడం కోసం ఓకే పెట్రోల్లోనే సుప్రీం అంటే ఇక్కడ అనరు ఎక్కడో అంటారు సుప్రీం ఇంకో పది రూపాయలు ఎక్కువ వస్తుంది చేస్తాడు పైన సో పేరు ఏ పేరుని పట్టుకుంద మనం వేలాడుతున్నామో దాని మీద అప్పట్టుకో మనిషి ఎలాగా అంటే ఆత్మస్ ఆత్మనిష్ఠులు ఎలా ఉంటారంటే తమ పేరును తమ మనస్సులో కూడా భావన చేయరు ఇతరులు ఆ పేరు పిలిచినప్పుడు ఒక బిసర్ ఉనికిక్కిపడి ఓ ఎస్ అన్నారు ఎందుకంటే ఆ పేరు ఎందు వారికి ఆగ్రహం ఉండదు నేనుభావం ఉండదు ఎప్పుడైతే పేరు ఎందు నేనుభావం ఉంటుందో ఆ పేరు దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఇ వెరీ very, ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఏం చేస్తామంటే ఆ పేరుని ఒక కార్డు మీద ముద్రించి జైలో పెట్టుకుంటాం వ్యవహారం కోసం అయితే పర్వాలేదు ఆ పేరుని అక్కడ ఇంటి మీద రాసుకుంటాం సో ఆ పేరుని శిలాఫలక దేవుని దేవాలయానికి ఓ రూపాయలు ఖర్చు పెట్టేదో చేయించి అక్కడ శిలాఫలకం మీద రాయించుకుంటాం ఏమిటి పేరు పేరు దేహం ది నేను దేహం కాదు అన్నప్పుడు ఆ పేరు ఏమిటవుతుందండి ఇట్ బికమ్స్ ఇన్సిగ్నిఫికెంట్ ఉండితో ఉంటుంది ఇట్ బికమ్ ఇట్ ఐ హ్యావ్ నో వాల్యూ ఫర్ ఇట్ కాని ఎప్పుడైతే నేనే ఆ పేరు అని మీరు అనేశారో ఇట్ బికమ్స్ ఎ బిగ్ థింగ్ ఆ పేరులో ఇంటి పేరు ఉంటుంది ఆ పేరుకు తాక్ ఉంటుంది పేరులో ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఎండ్ నేమ్ వీళ్ళు సోమనీ సెక్షన్స్ పేరుకి ఒక లింగం ఉంటుంది రామారావు అంటే పురుషుడు సునీత అంటే స్త్రీ లింగం ఉంటుంది లింగ వివక్ష ఉంటుంది సో పేరుకి కులం ఉంటుంది మంద కృష్ణ అంటే దాదాపు ఇట్ నాట్ ఎనఫ్ యూ హ్యావ్ టు యాడ్ సంథింగ్ మోర్ సో కులం ఉంటుంది పేరుకి అంటే అర్థం ఏంటనమాట ఇవన్నీ కూడా అంటే ఇంక్లూడింగ్ ద సెక్స్ లింగము కులము వర్ణము తర్వాత ప్రాంతము పేరుకి ప్రాంతం ఉంటుంది యాదగిరి అన్నారనుకోండి తెలంగాణలో ఉంటాడనమాట సింహాజలం అన్నారనుకోండి విశాఖపట్నంలో ఉంటాడు మాకు పాలు పోసే విద్య యూనివర్సిటీలో పాలు తెచ్చిపెట్టేవాడు సింహాజలం అతని పేరు సింహాచలం పాలు తెచ్చేవాడు మేము అతన్ని గాజువాకా అని పిలిచేవాళ్ళం ఎందుకంటే సింహాచలానికి ముందు గాజువాకా అని ఒక జన ఏరియా ఉంది ఆ పేరు ఎలా ఉందో చూడండి సింహాచలం గాజువాకా పిలిచేవాళ్ళం అతను నవ్వివాడు ఇక్కడ పాలు మీరు సింహాచలం అంటే అతను ఆశ్చర్యపోతాడు యాదగిరిత కాబట్టి పేరు ప్రాంతాన్ని సూచిస్తుంది సో మెనీ సో మెనీ థింగ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్ దేహము పేరు కాదు అంటే పేరు నేను కాదు సోషల్ స్టేటస్ ఆశ్రమం వర్ణం సో మెనీ థింగ్స్ ఇవన్నీ కూడా నేను కాదు అవి ఎక్కడికి పో ఉంటాయి దే విల్ రిమైన్ ఇన్ దేర్ ప్లేస్ బట్ ఐ నో దట్ దే ఆర్ నాట్ రియర్ దాని వల్ల ఏమవుతుందో తెలుసిన దేర్ ఈజ్ ఏ మార్వెలస్ ఫ్రీడమ్ గొప్ప ఫ్రీడమ్ వచ్చేస్తుంది మనము మన తాళ్ళు వేసి కట్టేస్తున్నాయి అయ్యో చూడండి నేను ఎంత కష్టపడిపోతున్నానో అని మనం ఫిర్యాదు చేస్తూ ఉంటాం సో సపోజ్ మీరు నేను లేచి ఐఎమ్ ఆంధ్ర అన్నాను అనుకోండి అంటే అర్థం ఏంటి ఐఎమ్ సెపరేట్ ఫ్రం ఎవరీ నాన్ ఆంధ్ర దాని అర్థండి ఐఎమ్ ఆంధ్ర అంటే వీడి శరీరానికి ఆంధ్ర ఏదో ఉందని కాదు ఏముంది ఆంధ్ర దాని అర్థం ఏంటంటే ఇట్ జస్ట్ సెపరేట్ హిమ్ బ్రహ్మ ఎవ్రీ నాన్ అంధ అండ్ దట్ సెపరేషన్స్ ఆఫ్ సారో అదే దుఃఖ హేతు బృహదారణ్యకంలో చక్కటి వాక్యం ఉన్నది పరాదాత్ యోన్యత్రాత్మన బ్రహ్మవేద క్షత్రంతం పరాదాత్ యోన్యత్రాత్మన క్షత్రం వేద అంటే ఐ ఆమ్ డిఫరెంట్ ఫ్రం దట్ అని మీరు అన్నారంటే మీకు భయ హేతు అయిపో ఇది మనకి చూస్తూ ఉంటాం మనం ఇప్పుడు మీరు రైల్వే ప్లాట్ఫారం మీద ఉన్నారనుకోండి యు ఆర్ నాట్ ష్యూర్ ఈ లోపల మీకు తెలుసున్న గ్రూప్ కనపడింది అనుకోండి మీరు పరిగెత్తుకునే ఆ గ్రూప్ లో జాయిన్ అవుతారు నవ్ యు ఆర్ ష్యూర్ చూడండి భయం ఎక్కడి నుంచి వచ్చింది ద్వితీయ భయం భవతి చాలా మౌలికమైనటువంటి విశ్లేషణాపికల్ విశ్లేషణ కాదు టాపికల్ విశ్లేషణ అంటే అప్పటికప్పుడు ఏదో సందర్భంలో విశ్లేషణ వచ్చింది అలాగంటే ఇది చాలా మౌలికమైన విశ్లేషణ తర్వాత ఇంకోటి భయం అన్నది ఇప్పుడు సపోజ్ మీరు బాల్కనీ ఎండ్ కి వెళ్లారనుకోండి ఆ పేరపెట్ వాల్ చాలా లో పేరపెట్ వాల్ ఉంది అప్పుడు మీరు ఆ ఎడ్జ్కి వెళ్లేప్పటికి మీకు భయం వేస్తుంది అవునండి అసలు ఇది ఇది నాకు గుర్తు వచ్చింది లక్ మీ డ్జికి వెళ్తే భయం వేస్తుందా అదొక సిచ్యువేషన్ మీరు మీ జన్మకుండని తీసుకుని ఒక జ్యోతిష్ విద్వాంసుని దగ్గర కూర్చుని మీ భవిష్యత్తు రాబోయే సంవత్సరం మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల గురించి చర్చ చేస్తున్నారు ఇదిగో ఈ గ్రహం ఎక్కడుంది దీని ప్రభావం ఆ గ్రహం మీద అలా ఉంది ఇది ఉత్తమ గ్రహం ఇది అధమ గ్రహం అని ఈ విధంగా చర్చ చేస్తున్నారు క్యాల్కులేషన్స్ వేస్తున్నారు దశలు క్యాల్కులేట్ చేస్తున్నారు రాశులు క్యాల్కులేట్ చేస్తున్నారు చేసి ఒక ఒక శాస్త్రం యొక్క సహాయంతో మీరేమో పేరు పెట్టచ్చు జ్ఞానం పేరు పెట్టచ్చు కదా అలా పేరు పెడుతూ ఉంటారు అవునండి విజ్ఞానము అనుసా ఓకే ఇంతవరకు ఎగ్రీడ్ కదా ఇప్పుడు నేను ఈ రెండు సిచ్యువేషన్స్ ని నేను విశ్లేషణ చేస్తాను మీరు చూడాలి మీరు కింద పడిపోతే దేహానికి ఇన్స్టింగ్టివ్ గా ఇంట్యూటివ్ గా it wants to safeguard itself ehamo nanu unnatavarku adi safeguard cheskovali ane tantu lakshanam daneyindu intuitive ga untundi miru miru aalochana cheseyaakaramledu sahajangane daneyindu aa lakshanam untundi intuitively it knows emani nenu kanaka kinda padithe kaalu jestu virukutha nenoo haani ponduthaanu ee balcony kaabati ehamo isaledu kevalam janma kundala parichi raaboya aidella gurinchi vedu search chestunnaru ఇంటెలిజెన్స్ అనలా భయం అనలా అది సో వాట్ యూ థింక్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఫియర్ అండ్ వాట్ యూ థింక్ ఈజ్ ఇంటెలిజెన్స్ అయితే అది భయం కాదది ఇప్పుడు తాడు చూసి పాము అనుకుంటే వెనక్కి దమ్ముందుకు అడుగు వేస్తారు అడుగు వేస్తే చూసి చూసిన వాళ్ళు అది పాము కాదు తాడు తెలుసుకున్న వాళ్ళు అవుతారు వెటకారం చేస్తారు ఎందుకని భయపడాలే వెటకారం చేస్తారు నేనంటాను వెలువడా వెటకారం చేయడం పొరపాటు అది భయం కాదని అది ఇంటెలిజెన్స్ ఎందుకంటే పాము కనిస్తే ఏమవుతుంది విషం కొంత చుట్టూ తిరగాలి ఇంటెలిజెన్స్ అది భయం కాదు జన్మ పూటలు ఎదురు క్యాల్కులేట్ చేయడం ఇది ఇంటెలిజెన్స్ కాదు ఇట్ ఈ ఉల్టా చేసూర్చున్న జీవితంలో కాబట్టి ఆలోచించండి కనుక దేహాత్మభావము అనేది మహాభయో దేహం నేను కాదు దేహం నాకు అతీతమైన ఆత్మతత్వం లేదు అది నేను అసలు ఓపెన్ సప్ పాసిబిలిటీ ఏమే నేను అనుకోండి ఏమో ఇంకా అయిపోయింది యాభై ఏళ్ళు వచ్చేసి ఇంకా తరిగి తరిగి ఆయుద్ధాయమే కాని మరో ఏం కాదు ఇంకా ఇంకా కాగి కాలు కాదు కూర్చున్న వల్లే అవుతుంది నిరాశ నిష్పృహంతో వదిలిపెట్టం లేదు పట్టుకోనం లేదు వదిలిపెట్టేసామనుకోండి ఉన్నదంతా వదిలిపెట్టేసామనుకోండి ఏమో ఇంకా బదికపోతున్నాడేమో దేవుడు ఆయుధాయం కురి వీళ్ళు పండిస్తారు ఎవరో పడుకుంటే మళ్ళీ విధి పెట్టేయాలి కాబట్టి గడిచిపోతున్నాం కదా మళ్ళీ ఈ మీమాంసలో పడి బట్టం ఉంటాడు దేహమే నేనైతే అది సపోజ్ నేను బాడీ కదనుకోండి సపోజ్ ఐ ఆ నాట్ ది బాడీ ఐ ఆమ్ ది ఇంట్ల ఆఫ్ ది బాడీ దేహంలో ప్రకటమయ్యే చైతన్య శక్తి నేను వాట్ ఇట్ కుడ్ బి ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఇట్ కుడ్ నాట్ బిట్ ఓపెన్స్ హైయర్ డైమెన్షన్ ఆఫ్ ది పర్సనాలిటీ అనే పదానికి ఒక అద్భుతమైన కొత్త ద్వారాలని ఓపెన్ చేస్తున్నాను సో దీస్ సమ్థింగ్ వెరీ స్పెషల్ మీరు మీ సంసారంలోనే స్థాయి ఏ లెవెల్ ఉందో ఈ లెవెల్ నుంచి యు గో ఇంటూ వన్ నాట్ హయ్యర్ ఒక స్టెప్ పైకి వెళ్తుంటారు ఆ రకమైన ట్రాన్స్పోర్టేషన్ మైండ్ లెవెల్లో వివేక స్థాయిలో అంతటి ఉన్నతమైన ఎదుగుదల వికాసం మనిషికి వస్తే అటువంటి వ్యక్తిని ఆ వికాసం వాడిని ఆత్మజ్ఞానము సాక్షాత్కారము జీవన్ముక్తి అలాంటి పెట్టండి ఈవెన్ ఎన్ అప్రిషియేషన్ ఆఫ్ హిట్స్ గ్లోరీ ఆ వికాసం గలవాడిని జన్మమృత్యువును ఏమి చేయలేవు వాడు వాడు మృత్యు యొక్క హేళకి మృత్యుని చిన్నతో వాడు తిరస్కరించడం మృత్యు వాడు ఏం చేయలేదు అంటే వాడి దేహం చచ్చిపోతుంది కానీ వాడు చాలుగా ఈ నోస్ అప్పుడు అమృతత్వాన్ని పొందేస్తాడు తర్వాత ఈ దేహ ఇతర దేహ అనారోగ్యాలు ఏ ఉంటాయో అవి వాడు నెప్పించుకుంటాయి వాడు ఏం చేయలేవు వాడికి కూడా నొప్పు ఉంటుంది బట్ హీ నోస్ హౌ టు హ్యాండిల్ ద పెయిన్ అనారోగ్యం ఉంటుంది హీ నోస్ హౌ టు హ్యాండిల్ ది దేహాత్మ భావంలో ఉన్నవాడికి ఎప్పుడూ సమస్య As it is true, whole time its pure existence. See, the Game On The Goal Basis. He can doesn't find a moment of peace.. shall I tell they're happy. Just say, that he is not my God, He cannot say, Chez is good! We have a little orth Zelda discovered! byÉs, JOE BUSICHE perlu!! Alright, more time took a whole time.. practical feeling too. gdzieś.. teaching is hey- teaching has nothing to do with a small something.. ఒక విషన్ గురించి మాట్లాడుతుంది ఒకళ్ళు ఎప్పుడైతే మనం వేసుకుంటాం ఎనీవే సోక్తీర భాష్యకాలు ఏమంటారు చూద్దాం అసత్ స్వాత్మసత్తా వ్యభిచరతి అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారంటే ఆత్మకు వినాశము లేదు అని చెప్పారు వినాశం అవ్యయస్ అశ్చన కశ్చిత్ కర్తపరీ ఆత్మది సద్రూపం సత్ అసత్ అనే రెండింటిలో నాసావ శ్లోకంలో చెప్పారు కదా ఆ ఆత్మ సత్ది సద్రూపము కనుక దానికి వినాశం లేదని చెప్పారు అదైతే ఆత్మకు వినాశం లేకపో లేదంటున్నారే అంటే వినాశం ఉన్నది ఏదైనా ఒకటి ఉందేంటి సత్ అసత్ ఆత్మ సతయ్యి వినాశము లేదా లేనిదైతే మరి సత్తి కానిది అసత్తి ఏమిటంటే ఎదు స్వాత్మసత్తాం వ్యభిచరతి అసత్ అంటే దుఃఖం కాదు దుఃఖం కాదు నేను మీకు మనం చేశాను అసత్తంటే కుందేటు కొమ్ముని అసత్వం సినిమా తెర మీద కనబడి దాన్ని అసత్త అంటారు కుందేటు సినిమా తెర సో కనబడి కనబడుతో సత్యం సత్యం కాని దానిని అసత్ దుఃఖాన్ని దుఃఖం అని అంటారు కాబట్టి ఎదు స్వాత్మసత్తాం వ్యభిచరతి ఏదైతే తాను ఉన్నట్టుగా ఉంటుంది ఆత్మసత్తా కానీ వ్యభిచరతి మళ్ళీ లేకుండా అయిపో ఉన్నట్టు అనిపించి ఇది ఇలాగ ఉంది మీరు ఏదో లేదు ఇప్పుడు ఏమంటాడు పాము లేదు అంటారు సో ఇంతకు ముందున్న సత్తా ఇప్పుడు ఏమైంది వ్యభిజరించి స్వాత్మసత్తాం వ్యభిచరతి అప్పుడు ఏమంటాడంటే ామును నేను చూడలేదంటాడా నేను చూడలేదంటావు బాబు నాకు కనబడింది అవును నాకు పాము కనబడిందిరా అంట మరి బాబు కనబడిందంటే ఉందే నా కాదు ఎందుకని తర్వాత లేకుండా పోతుంది కాబట్టి ఏది కనబడుతుందో కానీ ఉండకుండా లేకుండా పోతుందో దాని అసద్ దాన్ని మిథ్య మిత్ కాదు ఇంగ్లీష్ మిత్తు కాదు మిథ్యా నుంచి మిత్ వచ్చిన పదాలల్లో ఉన్నాయి చూడండి ఎంత మిథ్యా సంస్కృతి కూడా ఎత్తున హిందీస్ ఇంగ్లీష్ లో కూడా టీకపోవచ్చు అలాగా అది అనమాట ఈ విథ వేరు ఇక్కడ విథ్యా అంటే అసత్ ఉన్నట్లుగా కనపడేదే కానీ వాస్తవంగా ఉండేది కాదు అటువంటిది అది ఏమిటి అంటే అది దేహము చెప్పడం కోసం ఈ శ్లోకం పనిచేస్తుంది అని ముందు శ్లోకానికి దీనికి సమర్థం అంతమంత అంతో వినాశే అంత విద్యే అంతవంత అగ్రహవాక్యం రాశారు ఈ వత్ అన్నది అది డబతు అని ప్రత్యేక ఏమంటే వత్ మిలు అది ఉన్నది అది కలిగి ఉన్నది అనే అర్థంలో వత్ అనేది వస్తుంది కాబట్టి అంతవంత అంటే అంతము గలవి అంతము అంటే వినాశము గలవి అంతవంత ఏమిటి వినాశము గలవీ అంటే ఏమిటి ఇప్పుడు ఎవడైనా మీ దగ్గరకు వచ్చి కుందేడు కొమ్ము నశించిపోయింది అంటారనుకోండి మీరు ఏమంటారు ఎవడా చివర మాట్లాడతాం కుందేడు కొమ్ము ఉంటే నశించడానికి అని మీరు అంటే ఉండాలి ముందు ఉంటే ఎలా నశిస్తుందని ఉంటే నశించదు కదా అంటే అదే లేదు అనమాట కనబడాలి ఉన్నట్లు కనబడాలి అప్పుడు నశిస్తుంది అసలేంది నశించదు ఉన్నది నశించదు ఉన్నట్లు కనబడేది నశించదు అది కదా యథా మృగతృష్ణికాదౌ సద్బుద్ధి అనువృక్త ప్రమాణ నిరూపణ విచ్ఛిద్య సస్యా అంత శంకరులు ఎంతో కుచిగా వ్యాఖ్యానం చేస్తారు రెస్పాన్సిబుల్ గా భర్షణ చేస్తారు సో ఇప్పుడు మృగతృష్ణిక అంటే ఎండమావులు ఎండమావులు అంట మావి అంటే నీరు ఎండలో నీరు కనపడుతుంది ఎండలో ఎండలో ఎండ అంటే కాంతి సూర్యకాంతికి ఎండ అని పేరు దాంట్లో నీళ్లు కనపడుతుంది కాబట్టి సూర్యకాంతిలో నీరుంటుందండి సూర్యకాంతిలో నీరుండదు మేఘంలో నీరుంటుంది నెయ్యిలో నీరుంటుంది సూర్యకాంతిలో నీరుగుతుంది కానీ మీరు సూర్యకాంతిలో నీళ్ళు కనపడుతుంది అంటే బాగా ఎండ కాస్తున్నప్పుడు ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లక్షన్ సిచ్యువేషన్ ఉంటుంది అది సాటిస్ఫై అయితే అది ఆప్టికల్ ఫినామినల్ అది కనుక సాటిస్ఫై అయితే మీకు నీరు ఉన్నట్టు అనిపిస్తుంది నీరు కనపడుతుంది సో దాన్ని ఎండ మావి సంస్కృతంలో మృగ దృష్టి ఇంకా అని ఆ పేరు ఆ స్పదాం యొక్క అర్థం కదా మృగ అంటే లేడి తృష్ణ అంటే దాహం లేడికి ఎడారులో దాహం వేసుకుంది దాహం వేస్తే ఎదురుకుండా నీళ్లు కనపడతాయి పరిగెడుతుంది ఆ నీళ్లు అంతకంతకు వెనక్కి వెళుతూ ఉంటాయి ఇది పరిగెడుతూ ఉంటుంది ఆగితే ఎదురుకుండా నీళ్లు కనపడతాయి పరిగెత్తిన మూలంగా ఇంకా దాహం ఎక్కువ అయ్యో కనపడుతున్న నీళ్లు తాగుదాం అనుకుని ముందుకు పరిగెడుతుంది అవి కొంచెం వెనక్కి వెళ్తాయి ఆఖరికి చచ్చిపోతుంది దానికి మృగదృష్ణి కాన జీవితం కూడా అతిదే మానవుని జీవితం కూడా అంతే మృగదృష్ణ వీడి ఏదో శాంతి వీడికి సుఖశాంతులు కావాలి కానీ తనకి సుఖశాంతులు కావాలి అని వాడికి తెలియదు చూడండి ఎంత దురదృష్టకరమైన విషయం నాకు సుఖశాంతులు కావాలి అని వాడికి తెలియదు ధనాన్ని సంపాదిస్తున్నారనుకోండి ధనం దేని కొరకు సుఖశాంతుల కొరకు సంపాదిస్తున్నాడు ఆ సంగతి వాడికి తెలిస్తే ఆ అప్రోచ్ క్లీన్ గా ఉంటుంది కానీ సమ్వేర్ ఇన్ ది పా సంగతి మరిచిపోతాడు మనం సుఖశాంతుల కోసం ధనం అన్వేషిస్తున్నాం కానీ కేవలం ధనం కోసం ధనం అన్వేషించటం లేదు అనే సత్యాన్ని మర్చిపోతాడు మరిచిపోయి కేవలం ధనం కోసమే ధనాన్ని అన్వేషించడం ప్రారంభిస్తాడు ధనంలో సుఖం ఎక్కడ ఉంది అది ఇట్ కెన్ క్రియేట్ సుఖశాంతులకు కావాల్సిన వాతావరణాన్ని కొంతవరకు నిర్మాణం చేసి సహకారం చేస్తుంది కానీ అది దాంట్లో స్వయంగా సుఖశాంతులు ఎక్కడ ఉన్నాయి సుఖశాంతులు వీడు హృదయంలో ఉంటాయి ఎనీవే సో చూసారా ఈ లాస్ట్ ఇట్ సమ్వే దారిలో మర్చిపోతుంది భార్యాపిల్లలు సుఖంగా ఉండాలని ధనం సంపాదించడం ప్రారంభిస్తారు ఆ సంపాదన అభివృద్ధి చేయడం కోసం భార్యాపిల్లల్ని నెగ్లెక్ట్ చేయడం ప్రారంభిస్తారు ఒరిజినల్ పర్పస్ ఏమిటి భార్యా పిల్లల్ని సంతోష పెట్టడం దానికోసమే కదా డబ్బులెక్టింగ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆ డబ్బుల్ని పోపేస్తూ ఉంటాడు వాటిని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు భార్యకి నాకు డబ్బు ఇవ్వమంటే ఏ ఎప్పుడు పోపిస్తున్నావామి డబ్బు అని సో అసలు ఈ డబ్బంతా వీళ్ళ కోసం అనే సత్యాన్ని సో కాబట్టి చెణేస్టి వెరీ ఇంట్రెస్టింగ్ నాకు ఆశ్చర్యమే కలుగుతూ ఉంటుంది ఎనీవే అది అలాగే ఉంటుంది సో మృగదృష్టి కాదు సద్బుద్ధి దీనికి దీనికి ఆ ఎండమావి ఎందు ఎండమావి మొదలగు వాటి ఎందు ఆది శబ్దం చెప్పిన ఇంకా ఇవ్వకుని తీసుకోచ్చు సో జీవితంలో అదేక ఉన్నాయి ఆది శబ్దం చెప్పి తీసుకునేది అవి ఉన్నాయని మనం అనుకుంటా తేడా చేస్తే ఉండవు అలాంటి వాటి ధనము సుఖాన్ని ఇస్తుంది అనుకుంటాం ధనం సుఖాన్ని ఇవ్వదు ధనం కొంచెం కటువుగా చెప్తారు మహాత్ములు నేను కటువుగా చెప్పడానికి సందేహిస్తాను అంతా కానీ ఫైనల్ గా చెప్తూనే ఉంటాను సో చెప్పడానికి కొంచెం కొన్ని మార్పు ప్రేమ మరి ధనవంతుడు సుఖ ధనము ధనం సుఖం ధనం సుఖాన్ని ఇవ్వదు ధనము కొన్ని పదార్థాలని తెచ్చిపెడుతుంది మీకు కోక్కు తెచ్చిపెడుతుంది ధనం సుఖాన్ని ధనం ఇవ్వలేదు సోఫాని ఇవ్వగలదు ధనం సుఖాన్ని ఇవ్వలేదు ఎయిర్ కండిషనర్ ఇవ్వగలదు ఖరీదైన బంగ్లా ఇవ్వగలదు పది ఎకరాల భూమి ఇవ్వగలదు పది మంది చాకళ్ళు నౌకర్లు ఇవ్వగలదు ఇవన్నీ ఇవ్వగలుగుతుంది సుఖం ఇవ్వలేదు దానికి చేత కాదు దాన్ని దాన్ని ఇవ్వమంటే ఎక్కడి నుంచి వస్తుంది సుఖం ఇవ్వలేదు నా ది క్వశ్చన్ ఈజ్ ఇవన్నీ సుఖమిస్తాయా ఏమో చూద్దాం ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం ముందు ధనం మాత్రం సుఖం ఇవ్వలేదు ఏ వివేకం అనేది మరి ఉంటుంది ఏది సుఖం ఇస్తుందో తర్వాత చూద్దాం ధనం ఇస్తుందా ఇవ్వదా ధనం ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇస్తున్నాయి వీటిలో సుఖం అనేది సుఖమనేది ఒక పొట్లం కింద ఉండి ధనం అలాంటి పరిస్థితి సో మహాత్ములు ఏమంటారంటే అంటే ధనం అనుకుంటాడు సుఖొడుతున్నాడు సెల్ఫ్ కాన్షియస్ గా ధన హింస పడుతున్నాడు అనుకోరు సో మన మన చూపు తప్పుది కాబట్టి ఒకవేళ నిజంగా ధనం సుఖపడుతున్నాడంటే వాడు ఆ ధనం మూలంగా సుఖపెట్టలేదు ఇన్ స్పైట్ ఆఫ్ మనీ ఈజ్ అంటే వాడు సమూహ్ ఏదో పూర్వపుణ్యం బాగుండి కొంత వేదాంతం వంటపట్టించుకున్నాడు అనమాట ఎలా పట్టుకున్నాడు వేదాంతం కూడా ఏదో మహాత్ముల అనుగ్రహం అంటే ఏమైనా అందు ఆ అఫ్ డైవ్ పాయింట్ అంటే ఏమైనా అందుకోసం పోగొట్టుకున్నాడు ధనం కారణంగా రాదు కాబట్టి నిజానికి ధనం సుఖపడే ఛాన్స్ పోగొట్టేస్తుంది ఒక లెవెల్ దాటిందంటే హీ స్థింకింగ్ రిచ్ అంటారు ఇంగ్లీష్ లో కూడా వాళ్ళు గమనించారు ఇంట్లో ఏదో సంథింగ్ ఇట్ రాందని వాళ్ళు గమనించారు మీరు ఊహ చేయగలుగుతారు చేయలేకపోవడమే నా నేను చూసినంతలో నేను సాలర్ ఇచ్చేసానో చూశాను. చూశాను అంతే నేను. ఐ ఓన్ ది నా నేనుంటలేదు. ఐ హావ్ సీన్ ఇట్. మైఖల్ జాక్సన్ అంటే రిచ్ బసనగె ఒరుకునపడలేదు. నేను యాక్టెడ్ చూశాను. ఒక ఒక క్యూరియసిటీ తో కొదుహరంపి మే పరమ కౌతూహలం హి నేన చూశట్టే. జగదా వంటలో అలా చూశాను. హి ఇస్ వెరీ వెరీ వెరీ విచ్ ఫుల్. అశ్చితియమేస్తుంది. వాడంత హ్యాపీ పర్సన్ వరేనంట. అప్ర నా ఐబిటి అతను అసూలు పెడాల్సిందేం లేదు ఎందుకంటే అతను చాలా అన్ హ్యాపీ పర్సన్ ఇక్కడ నెవర్ ల్యాండ్ నెవర్ ల్యాండ్ పేర్లు పేరు చూడండి నెవర్ ల్యాండ్ ఆ నెవర్ ల్యాండ్ ఎకరాల స్థలంలో పడుకున్నాడు బిల్డింగ్ కాలిఫోర్నియా నడిగొడ్డున ఐదు ఎకరాల స్థలంలో బిల్డింగ్ మధ్యలో ఉంటుంది బిల్డింగ్ హెలిప్యాడ్ ఉంటుంది వాడి వాడి ఓన్ హెలికాప్టర్ ఉంటుంది బైప్లేన్ ఉంటుంది తర్వాత ఆ బిల్డింగ్ వాడి సెంట్రల్ బిల్డింగ్ ఒకటి చుట్టూ నౌకర్లు సాకర్లు వాడి బిల్డింగ్ కాకుండా సెంట్రల్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది ఆ బిల్డింగ్ సర్వ సకల సంఘాలకి నిలజెండా ఉంటుంది వాడిని కోర్టులో అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ పిటిషన్ తర్వాత ఎవర్లాండ్ నేను వెళ్ళను ఆ బిల్డింగ్ చూస్తే నాకు దుఃఖమైన ఉంటుంది నేను అక్కడికి వెళ్ళను లాస్ వేగస్ పోయి ఒక స్వీట్ ఒకటి అది తీసుకుని దాంట్లో కాబట్టి ఎరివే సో ఈ మృగతృష్ణిక ఆది శబ్దానికి ఇలాంటివి వేసుకోవచ్చు చెప్పేది మృగతృష్ణి కాదవ్ అది చూడడానికి సత్ దాంట్లో నీరున్నట్టు అనిపిస్తుంది అనువృత్త అలా కంటిన్యూ అవుతుంది కూడా ఆ సద్బుద్ది ఆ నీరుంది అలా కంటిన్యూ అవుతుంది ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అది వాడు వివేకాన్ని పెట్టుకుంటాడు వివేకహీనుడు అయితే చచ్చిపోయే కంటిన్యూ అవుతుంది వివేకం గలవాడైతే చచ్చిపోయే ముందు మటుకు అది కొలాప్సేరు స్వామి వివేకానంద బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మహాత్మం ఒక్కొక్క మహాత్ములలో ఒక్కొక్క చెలక మీకు కనపడుతుంది ఆయన ఏమిటంటే మనిషి ఇంకో కొంతసేపు మరణిస్తున్నాడు అనగా కొంతసేపు అంటే గంట కావచ్చు రోజు కావచ్చు వాళ్ళు కావచ్చు నెల కావచ్చు మరణిస్తున్నాడు అనగా షీ సీస్ దేటంటే ట్రూట్ తను యాభై సంవత్సరాలు లేక అరవై సంవత్సరాలు అంటే సుమారు పదిహేను ఏటో ఇరవై ఏటో యాక్టివ్ ఇండిపెండెంట్ మయో లైఫ్ అని మొదలు పెట్టాడు అనుకోండి మీరు సపోజ్ అంతవరకు తల్లిదండ్రుల అధీనంలో పెరిగినా ఇంకా పదహారు ఏటో పదిహేడు ఏటో మొదలు పెడతాడు మయోన్ అని మొదలు పెట్టాడు అక్కడ మొదలుపెట్టి వీడు బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు వీడు బిల్డప్ చేసిన ప్రతిది పూలిపో ప్రతి విత్ ఎక్సెప్షన్ మా గురువు గారు చచ్చిపోయే ముందు అన్నారు ఎవరోనా కూడా మర్చిపోతున్నాను నేను అంటున్నాను పన్నెండేళ్లు వల్లించి నలభై ఏళ్ళు పాఠం చెప్పిన వేదం అంతకంటే దగ్గర ఇంకే ఉంటుందండి ఏదైనా మంత్రం మీద వచ్చిందనుకోండి ఎనీథింగ్ మీకు శ్రద్ధ ఉంది మీకు ప్రేమ ఉంది మీరు చదువు అంటే ప్రేమ మంత్రం అంటే ప్రేమ ఆ మంత్రం మీలో భాగంగా ఉంటుంది నేనులో భాగంగా ఉంటుంది అంతకంటే దగ్గర లేదా ఉంటుందండి ఇల్లు వాకిలి బంధువులు మధ్యం ఇవన్నీ అంతకంటే దూరంగా ఉండేవి కానీ ఇంకా అంతకంటే దగ్గర ఇంకే ఉండదు అది కూడా గుేం మిగులుందండి సపోజ్ వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని వాడు అనుకోండి ఆత్మ పూర్ణమో సత్యాన్ని వాడు గుర్తించలేదు అది ఒక పాజిబిలిటీగా వాడు తెలుసుకోలేదనుకోండి కనీసం అప్పుడు ఏం మిగుతుంది జీవో మిగుతుంది and uh, out of the total loss it's a total loss she becomes sad atla becomes sad tadaganta asthitini varninchataniki palu madu undadu and uh, chitranagetunte gigad meaning something about it lu sahayadaite edo arogyanga baga sahayata idrkonde sahayadeku untunte ela cheyantade balaneenu order chestunna doctor ekku poye edo cheskunravach you can do something about it thank you man in something you do chestunte edo oka rakamaina balam ostundi కొడుకుని ఏమో ఇల్లదా అని పిలుస్తాడు వీడు కొడుకునున్న వాడిని వీడు ముప్పై ఏళ్ళు అలా బిల్డప్ చేసుకుంటాడు అండ్ హీరో అదే మంచి బలంగా ఉన్నాడు అనుకోండి రే ఎక్కడ అలమౌంట్ అని కోపడమని ఏదో చేస్తాడు లేదా ఆస్తులోకి వాటా వినో ఏదో అంటాం అది చేయగలిగింది అంతే కదా ఇంకెవరం ఏం చేస్తాం ఇంతప్పుడు ఆస్తిని కూడా ఉండదు కదా హెల్ప్లెస్ అండ్ అన్ఫార్చునేట్లీ ఈ తండ్రి కొడుకు సంబంధం అనూర్త అలా అలా అనూర్తమవు కానీ ప్రమాణ నిరూపణ అంతే ప్రమాణం అంటే శబ్ద ప్రమాణం టీచింగ్ టీచింగ్ ప్రమాణం కదా ఈ ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని నిరూపించారు ఇజిట్ రూ ఈ తండ్రి కొడుకు ఇజిట్ రూ ధనము నేను నా ధనము ఇజ్ రూ అంత అసందర్భపు తప్పు మాట అదే కన్నా వస్తుంది నిజంగా నేను చెప్తున్నా సో ఇది ట్రూ ఈ డబ్బు తీసుకున్న డబ్బు వాడే ఎవరికి రక్కర్లేదు బట్ హీ షుడ్ నో ది ట్రూత్ ఫర్ హింసెల్ఫ్ సో ప్రమాణ నిరూపణ అంతే విచ్ఛిదే ఇప్పుడు ఇదంతా కూడా బృగ తృష్ణునిగా ఇదంతా ఎండమావులు దీంట్లో సారణం లేదు అని తెలుసుకుంటాడు తెలుసుకున్నాడు అనుకోండి అది వాడి చుట్టూ కొలాబ్స్ అవుతోంది అనుకోండి ఇప్పుడు బాధపడతాడా అసలు వారు చుట్టూ పొలాపి అవ్వడానికి వాడు అక్కడ ఉంది పొలాపు చేయాలి కదా అలా చూసుకుంటున్నాడు ఉంటుందేమే వివేకవంతుడు అలా చేయదు వివేకవంతుడు ఓమి ఈశ్వర ఉంటాడు ఇది ఇదేమైంది అదేమైంది వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదేమి ఉండదు వివేకవంతుడు ఈశ్వర ధ్యానంలో ఉంటారు ఈశ్వరుని ధ్యానిస్తారు అయితే ఆత్మనిష్టలో ఉంటారు బికాస్ దే నోట్ దిస్ ఇస్ ఆల్ దిథికల్ దేర్ ఇస్ నో రియాలిటీ ఇక్కడ వాళ్ళని కాబట్టి ఆ దృఢ దృష్టి నిరూపిస్తే ప్రమాణంతో నిరూపిస్తే దాన్ని పరిశీలిస్తే జాగ్రత్తగా పరిశీలిస్తే అది నిత్యాన్ని తెలిసిపోయినట్టుగా తెలిసిపోతుంది బెటర్ అది ఏమవుతుందో ఆయన అంటారు సదస్యా అంత అంటారు దట్ ఈజ్ ఇట్ సెండ్ మీరు ఎప్పుడు ఎండ్ అవుతుంది త్రాడులో పాము చూస్తున్నారు ఆ పాముకు నాశం ఎప్పుడు అరే అది పాము కాదురా త్రాడు అంటే అదే ఆ పాముకు నాశం అరే అది మృగతృష్నిగా అది మీరు కాదు అంటే దట్ ఈస్ దిండ్ అఫ్ ఇంట్ సంత ఉండదు అయితే ఇది దృష్టాంతం తమే దేహా స్వప్నమాయా దేహాదివత్ అంతవంత అది దృష్టాంతం మృగతృష్ణిక దృష్టాంతం అదేవిధంగా దార్ష్టాంతికమేటో తెలుసిన ఇది దార్ష్టాంతం ఈ మృగతృష్ణిక ఎక్తితో ఈ దేహములు అట్టి ఇది దేహమని ఈ దేహమే నేనని ఈ దేహము నాది అని ఇది నేను అని ఇలాగ అజ్ఞానాన్ని మనం బాగా బలం చేసి కూర్చుంటామే అది చాలా పొరపాటు అది ఇది దేహము అనేది ఇక్కడ ఏమీ లేదు అది వాస్తవంగా మృగతృష్ణ వంటిదే అక్కడ దేహం మీకు అనిపిస్తుంది తప్పిస్తే ఈ దేహం కొంచెం కాన్సెప్ట్ కొంచెం అర్థం చేసుకోవడం కష్టం జాగ్రత్తగా సూక్ష్మంగా పరిశీలించాలి చాలా మంది ఆఖరికి కొంతమంది వేదాంతం పాఠం చెప్పేవాళ్ళు కూడా భ్రమపడుతూ ఉంటారు పాఠం వినే వాటి మాట దేవుండదు చెప్పి వాళ్ళు కూడా భ్రమ పెడతారు ఏమిటంటే అది దేహం అనేది ఉన్నట్లు అనిపిస్తుంది తప్పిస్తే ఉన్నది కాదు ఇప్పుడు మరి అక్కడ చెప్తున్నారు కదేగా మృగతృష్ణిగా అనేది ఉన్నట్లు అనిపిస్తుంది తప్పిస్తే ఉండేది కాదు అనువృతం అవుతుంది కూడా మీరు గంట సేపు మృగతృష్ణిగా నీరని మీరు అనుకుంటే అది సత్యం అయితే మరొకడు ఓ వంద సంవత్సరాలు అనుకున్నాడు అది మృగతృష్ణుని కలి నీరని అప్పుడు సత్యం అవుతుంది అది ఉంచుకున్నాడు పరిస్థితుల్లో ఏమైనా ఏమీ లేదు ఎందుకంటే అది ఎప్పుడూ అసత్యమే వంద సంవత్సరాలు మీరు భ్రమపడ్డా అసత్యమేది ఒక్క నిమిషం భ్రమపడ్డా ఈక్వల్లీ అసత్యం ఒక్క నిమిషమే భ్రమపడ్డారు కాబట్టి లెస్ అసత్యం అని అలాగేం కాదు కాబట్టి దేహము దాని గురించి మీకు నేను మాట చెప్తాను మీరు ఆలోచించండి దేన్ని మీరు ఆలోచించే తీంటే సమాధానం చెప్తారు మనిషి బొమ్మ అనుకుంటేనే మనిషి బొమ్మ అవుతుంది స్వతహాగా ఏమిటి రాయి మీరు మనిషి బొమ్మ అనుకుంటేనే మనిషి బొమ్మ అవుతుంది లేకపోతే రాయి మీరు బొమ్మ అనుకుంటేనే బొమ్మ అవుతుంది మనిషి దిశ లేకపోతే మీరు ప్లాస్టిక్ బొమ్మ ఉంటుంది మీరు బొమ్మ అనుకుంటే బొమ్మ అవుతుంది లేకపోతే ప్లాస్టిక్ ఇది దేహం అనుకుంటేనే దేహం అవుతుంది లేకపోతే మతిపోతుంది అది సాధ కాబట్టి దేహం అనేది దేహం అనుకున్నప్పుడే ఉంటుంది దేహం అనుకోనప్పుడు ఉండదు ఎందుకంటే ఫుట్బాల్ ఆడేవాడికి ఫుట్బాల్ ఆడే టైంలో దేహం ఉండదు సినిమా చూసేవాడికి సినిమా చూసే టైంలో దేహం ఉండదు పుస్తకం చదువుతున్న వాడికి దేహం ఉంటది ఆ జ్ఞానమే ఉండదు నిద్రలో దేహం ఉండదు ధ్యానంలో దేహం ఉండదు స్వప్నంలో దేహం ఉందన స్వప్నదేహ అది ఎంతసేపు ఉంటుంది ఆ దేహం స్వప్నం ఉన్నంతసేపు ఉంటుంది ఏమంటే మాయాదేహం అంటే ఇంద్రజాల ఇప్పుడు ఇంద్రజాలంతో దేహాన్ని స్టేజ్ మీద చూపిస్తాడు అది ఎంతసేపు ఉంటుంది ఇంద్రజాలము ఉన్నంతసేపు ఉంటుంది ఇది శంకరుల మాయా శంకరులు కేరళ అయినా కేరళలో ఈ రకమైన ట్రిక్స్ ఎక్కువగా ఇప్పుడు ఈ సర్కస్ ఇంద్రజాలం అంతా కేరళ నుంచే ఇంపార్టెంట్ అదే మిగతా దోటం వచ్చింది అని అంటా సరే తర్వాత శంకరపల్లి యొక్క మాయా స్థానంలో ఇంద్రజాలం స్థానంలో సినిమా పెట్టచ్చు సినిమా తెర మీద మీ అభిమాన హీరో ఎప్పుడు ఉంటాడు మీ అభిమాన హీరో అని మీరు అనుకున్నప్పుడే ఉంటాడు నేను ఇంకో ప్రశ్న రూపంలో చెప్పండి సినిమా వేస్తున్నారు హాల్ ఒక్కడు కూడా లేదు అలా ఉంటుంది అది ఎక్కడ మీరు అడిగితే టైం వేస్ట్ అవుతుంది యుఎస్ లో అక్కడ థియేటర్ ఉంటుంది ప్రాజెక్టర్ కి కంప్యూటర్ ఆపరేటెడ్ దానికి ఫీడ్ చేసేసి పెట్టిపోతాడు సిక్స్ కి మొదలు పెట్టి వేసేస్తుంది అది వేసేస్తుంది సిట్లు అమ్మి కూడా ఒకటి ఉంటాడు మొత్తం టెన్ థియేటర్స్ కలిపి ఒక్కటే ఎక్కడ ఒక పర్టికులర్ థియేటర్ కాదాలి ఎవరు కోరుకోలేదనుకోండి అలా ఉంటుంది అది అది వెళ్ళి ఆఫ్ చేయలేదు అది వేసేస్తుంది సో అలాంటి ఒక సిచ్యువేషన్ థియేటర్ లో సినిమా బొమ్మ పడిపోతుంది సినిమా చూసివాడు ఎవడో లేడు అప్పుడు ఆ సినిమా తెర మీద మీరు ఆలోచించి చెప్పాలి ఆ సినిమా తెర మీద హీరో హీరోయిన్ ఉంటారా ఉండరు ఉండరు ఎందుకు తెలుసిన అది హీరో హీరోయిన్ అనుకుని ఎవడు లేడు కనుక దేహం అనేది దేహభావం ఉన్నప్పుడే ఉంటుంది లేనప్పుడు లేదు అంటే అది మృగతృష్టికి ఉంటుంది అని సత్యమైనప్పుడు ఈ సత్యం బాగా దృఢంగా తెలుస్తుంది మరణించే టైంలో తెలుస్తుంది కానీ మరణించే టైంలో తెలిస్తే దుఃఖాన్ని కనిపిస్తుంది జీవించి ఉండగా తెలుసుకుంటే వీడు బంధ విముక్తుడవుతాడు మరణించే అప్పుడు తెలుస్తుంది ధనం వ్యర్థమో అని అప్పుడు తెలుస్తుంది లాభం లేదు బంధువులు ఈ ప్రేమలో ఆసక్తులు ఇవన్నీ అశాశ్వతమో తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది లాభం దానికి ముందు తెలుసుకుంటే అంత లాభం ఉంది అంటే వీడు ఇంట్లోంచి వెళ్ళిపోతారు అని కాదు ఎవరు ఉండాల్సిందో వాళ్ళు ఉంటారు అందరూ సుఖంగా ఉంటారు ఇంకా ఎక్కువ సుఖంగా ఉంటారు కూడా వీడి ఆసక్తి తగ్గితే కొంత వాళ్ళు సుఖపడతారు సో ఈ విధంగా స్వప్నమాయాదిదేహవత అంతవంత ఈ దేహంలో యొక్క పరిస్థితి అక్కడ కొడుకు పాఠం నిత్యతత్వం అక్కడ అందం నిత్య శరీరిణ శరీరవత అనాశిన అప్రమేయస్ ఆత్మన అంతవంత ఇది ఉర్థేహమో దేహీ ఇది నశించేది అది నశించదు అని చెప్పి ఎవరండి సంసారం చెప్తారండి మాటలు వివేకి ఈ వివేకమును దర్శించే మహాత్ములు చెప్పారు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ ఆత్మ ఉన్నదే ఆత్మన అంతవంత ఈ ఆత్మకి ప్రకటమయ్యే స్థానములు కూడా ఉపాధులు అవి నశిస్తాయి ఆత్మ నశించేది కాదు శరీరిణ శరీర వతహ ఆత్మనహ శరీరీ మరి వత్ కలది అనే అర్థంలో వచ్చింది సో శరీర మత శరీరము కలమి ఆత్మ అంటే శరీరముందు ప్రకటపవుతున్నది అటువంటి ఆత్మ అది అనాశిన దేహము నశించేదే కాని ఆత్మ నశించేది కాదు అనాశిన ఎందుకు నశించదు దృశ్యము కాదు దృశ్యము కాదు దృశ్యం నశిస్తుంది సాక్షి నశించదండి సాక్షికి నాశం లేదు ఎందుకంటే సాక్షి సాక్షింటే కోట్లు సాక్షి కావాలి ఆత్మీ ఇక్కడ ఉండే సాక్షి సో సాక్షి నశించేది సాక్షి నశించింది అనే సంగతి నిర్ధారించాలంటే ఆ సాక్షి యొక్క నాశాన్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉండాలి కదా ఆ చూసేవాళ్ళు వలిసి అది అసలు సాక్షి అదే ఇది సాక్షి కాదు కాబట్టి ఆ విధంగా సాక్షికి నాశం ఉండదు ఆత్మ సాక్షి రూపంగా ఉంటుంది సో ఈ దేహం కూలిపోయినప్పుడు సాక్షి రూపంగా ఆత్మతత్వం దర్శిస్తూనే ఉంటాడు వీటి వీటికి తెలుసుకునే ఉంటుంది అప్పుడు ఆ దేహము ఇప్పుడు నాకు అనారోగ్యంగా ఉందని ఇంకా పైబడి వచ్చింది పద ఇప్పుడు గుండె నెప్పుడు గుండెకి అనారోగ్యంగా ఉందని ఈసీజీ తీసేట తెలుస్తుందా లేకపోతే మీకు ముందా తెలుస్తుందా అది కాబట్టి డయాగ్నాస్టిక్ సెంటర్ వెళ్తే లేదు అనారోగ్యం మనకి తెలుస్తుందండి బాడీ ఈస్ ది బెస్ట్ డయాగ్నాస్టిక్ టూల్ యు బిలీవ్ యూ యు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ బాడీ టు ఫీల్ హెల్దీ యూఆర్ హెల్దీ మీరు హెల్దీగా ఉన్నారాము అసలు హెల్త్ చెకప్ అని మొదలుపెట్టారనుకోండి హెల్త్ చెకప్ అయిపోయిన వారు బయటకు వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది ప్రాబ్లం లేనట్టు అనిపిస్తున్నా ఉన్నట్టు అనిపిస్తుంది హెల్త్ చెకప్ చేయడానికి ముందు బాగా ఉంటాడు హెల్త్ చెకప్ చేసిన తర్వాత నాకు అనారోగ్యం ఉంది అనుకుంటా దీనికి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కి మీరు అపవాదం చెప్పొద్దు కాదండి వాడికి ఏదో ఉంది అది వాడికి తెలియలేదు అంతకు ముందు కూడా ఉంది ఇలాంటిది మీరు చెప్పద్దు అది మీరు చెప్పద్దు దయచేసి మీరు ఆలోచించండి దీని గురించి ఎందుకంటే మేము సాక్షి దర్శించే వరకు ఉన్నట్టు లెక్క కాదు అది తన సంగతి కాబట్టి ఇప్పుడు గుండె డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాలనుకోండి అరవై సార్లు కొట్టుకుంటోంది వాడు హాయిగా ఉన్నాడు ఏమిటి సమస్య ఏంటి డెబ్బై రెండు ముఖ్యమా హాయి ఉండడం ముఖ్యమా కాబట్టి వాడు ఏ కారణం చేత హాయిగా లేకపోతే అప్పుడు సమస్య కాబట్టి ఊరికే చార్ట్ అంకెలు వాటి మీద అంత ఎక్కువగా విపర్శించదు యూ బిలీవ్ ఇన్ యువర్ బాడీ వాట్ ఇట్ సేస్ ఈజ్ ఇట్ ట్రై ఫర్ హెల్త్ దానిసరిగా దర్ యూ టే అలా కాకుండా ఆయన ఒకే అనే స్థితిలో బాడీ ఉంటే నువ్వు నువ్వు ఒకే ఉంటున్నావు కానీ ఒకే అవి ఉండవు లేట్ మీ చక్కగా అలా మొదలెడితే అది ఎండ్రెస్ట్ అని వాళ్ళు తర్వాత నేను లిస్ట్ వేశాను మూడేస్ నెలకి చెక్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది ఆరు నెలలకు చెక్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది నెలకు చెక్ చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది సంవత్సరానికి చెక్ చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది ఇలాంటివి ఇరవై రెండు ఉన్నాయి వీటిని అన్నింటినీ జాగ్రత్తగా ప్రతిదాన్ని ఆయా పీరియడ్ లో చెక్ చేసుకుంటే మీరు రోజు ఏదో ఒకటి ఉంటుంది ఏమీ లేకపోతే డెంటిస్ట్ అపాయింట్మెంట్ అయినా ఉంటుంది ఆఖరికి ఫైనల్ గా కాబట్టి ఈ పిచ్చిలో పడకూడదు దేహానికి అనారోగ్యం చేస్తే మందు వేసుకుంటాం మీరు మందు వేసినా మందు వేయకపోయినా అది కూలిపోయేది అది శాశ్వతం కాదు అది మిథ్య అది అది అది బొమ్మది ఆ సత్యాన్ని దర్శించి ఆత్మనిష్ఠులుగా ఉండాలిగానే దేహాన్ని పరిరక్షించే ప్రయత్నం చేయకూడదు ఈ దేహం మన యొక్క సాధనకు అడ్డు రాకూడదు అందుకోసం ఆరోగ్యం అవసరం అంతేగాన ఆరోగ్యం వల్ల వీడు మోక్షాన్ని పొందుతాడు మాత్రం కాదు పూర్ణమి పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదా ఓం శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్సత్ శ్రీకృష్ణాపణమ